కీర్తన సంఖ్య రెండు వందలు ఏమి చేయగలవాడను ఇదివో నేను నీమరుగు చొచ్చితిగా నీ చిత్తమికను పుట్టినవాడను నేను భోగించేవాడను నేను గట్టిగా నిపుడు నాకు కర్తవు నీవు పట్టరాదు జవ్వనము పాయరాదు సంసారము ఇట్టివెల్ల నీ మాయ కడుకాంక్షలు నాసుము కర్మములు నాసుము నడమనంతర్యామి నాకు నీవు ఉడివోవు కోరికలు వదుగదు కోపము కడదాకా నీ మహిమ కాదనరాదు భావించలేనివాడను ప్రకృతిలోనివాడను శ్రీవేంకటేశయశేసి తోవతప్పదు జ్ఞానము తొలగదు వివేకము దేవుడవు నీ మర్మము తెలియగరాదు